తోదరం పరిశుద్రమేమల రాజానికి వందనం ఇసు రాజానికి వందనాలు తండ్రి ఎక్కడిని నామ ఇద్దరం ముగ్గురు దేవా అక్కడ మీరు ఉంటున్నారు దేవా దేవ మద్దల మెదిగండి దేవాన్ని ఆత్మను ఆరుపదయించండి దేవాన్ని ఎక్కిస్త తోద్రం దేవా దినమంతమలు కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు ఏ స్జాన్ని ఎక్కిస్త తోద్రం దేవాక్యం ధర దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాన్ని ఒక పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి సైతాన్ని బంధించి దేవా దేవ వాక్యం ద్వారా పాడల ద్వారా మహిం పొంది వాక్యం ద్వారా మీరు మా అతను మాట్లాడి ఈనామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏ శ్రీ కృష్ణ శ్రాంతం సిస్టర్ థ్యాంక్ సిస్టర్ బ్రదర్ ఒక పాట పాడమని సిస్టర్ కొత్త పాట సిస్టర్ బ్రదర్ ని పాడమనండి సిస్టర్ రేజలాడమ్మా పాపిని దృష్టించు మా నిర్దోషిని క్షమించు మా నేపాని దృష్టించు మా నిర్దోషిణీ క్షమించు మా దృష్టి కానలేకని వెలుగునీ విలుగునీ అంధకార ముంటిని నేనందే పాపి దృష్టి సుమా నిర్దోషిణీ క్షిమించుమా అందునికి దృష్టి నుసగి ఆదరించిన ప్రేమా అందునికి దృష్టి నుసగి ఆదరించిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొనిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొనిన ప్రేమా మన పాపములను పాప సిలువల కడ తేరిన ప్రేమా మన పాపములను పాప సిలువల కడ తేరిన ప్రేమా సిలువల కడ తేరిన ప్రేమా క్షమించుమా నీ పాపిని దృష్టించుమా నీ దోషిని క్షమించుమా మరణించిన లాజరును మాట నొసగిలేపిన ప్రేమా మరణించినలా జరును మాట నొసగిలేపిన ప్రేమ మన్నించుమని తండ్రిని మా వేడిన ప్రేమ మన్నించుమని తండ్రిని మా కొరకై వేడిన ప్రేమా తన రక్త పుదారలతో కడిగి పరమునకు జేచిన ప్రేమా తన రక్త దారలతో కడిగి పరమున జేచటి ప్రేమా పరమునకు జేచటి ప్రేమా నేపాపిని దృష్టి సుమాదోషిణీమేపా దృష్టించుమాషిణీ కాలలే కని విలుగునీ కనలే కని విలుగునీ అంధకార మందుని నేనందకార మందుని క్షమించుమా నే పాపి దృష్టించుమా నీ దోషిణీ క్షమించుమా సిస్టర్స్ థ్యాంక్ ప్రేసలాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ దీపా సిస్టర్ ప్రేజ్ సిస్టర్ అక్క ప్రేజ్లాడ్ అక్కడేషన్ సెకండ్ చాప్టర్ టెన్త్ వాజ్ క్లియర్గా ఉందక్క వాయిస్ క్లియర క్లియర్ సెకండ్ చాపటర్ టెన్త్ వర్స్ ప్రాధాన్య ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు తోతున్నాయన దేవాసు ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాసు ప్రభ ఇలాంటి అవకాశం లేకున్న ప్రభ ఎంతో మంది ప్రభ వాళ్ళ జీవితాలను అన్ని కూడా ప్రభ నలిగిపోయిన ప్రభ కని ఏసయ్యా మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవా ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మాకు విజయం ఇస్తున్నారు దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవాయప్రభ నువ్వు సృష్టికర్తవు ప్రభా నువ్వెంతో గొప్ప దేవుడో ప్రభా జీవం వల్ల కాబట్టి ప్రభా నీ యొక్క జీవమైన వాకులు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి దేవాయేశ ప్రభ మరి యొక్క సమయంలో ప్రభా మరి మేము ప్రార్థిస్తున్నా కా నీ యొక్క మహిమ ప్రభావం అన్ని కూడా ప్రభా నీకు చెల్లెలాగా ప్రభా నీ నా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయస్రభ అదే రీతి ప్రభా నాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టి వేసే ప్రభా దేవాసూ ప్రభా మరి నీ యొక్క తలంపుల చేత మాకు నడిపింపు దాయిచ్చిందండి దేవాయసూ ప్రభా నా ప్రవర్తన అంతటిలో కూడా నీ యొక్క అధికారానికి లోబడి మేము నడుచుకుంటాం ప్రభా మీరు మాలోకి రమ్మని తండి నీకే బదనాలు తండీ దేవాయసూ ప్రభా ప్రతి వాక్యంలో కూడా ప్రభా ఎంతో జీవం ఉంది కాబట్టి ఆ వాక్యాలు మా రుదల మేము రాసుకోవాలి ప్రభా విన్న వాక్యం మేము మార్చుకోకుండా ఐ మీన్ దాచి పెట్టుకునేటకు మీరు సాయపడమని ప్రార్థం తండి దేవాయేస ప్రభా నా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచయం మీ యొక్క జీవమైన వాకు నా నోట్లో పెట్టమని ప్రార్థిస్తాం తండ్రి దేవా ఏసు ప్రభా ధైర్ దిగ ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధమ నడిపింపు మాందనుగ్రహించమని యేసు క్రిస్తు నామంలో సెకండ్ చాప్టర్ టెన్త్ వాసం దానికంటే ముందు వచ్చినాం కూడా మనం ఒక చదువుకున్నాము సెవెంత్ నుంచి చదువుతాను ఏసుక్రీస్తు నందు మనము మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టాను మీరు విశ్వాసము ద్వారా కృపచేత విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు ఇది మీవలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియ క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మరియు వాటి అందు మనము నడుచుకున్న ఎడల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలను చేయుటకు మనము క్రీస్తు ఏసునందు సృష్టింపబడిన వారమై ఆయనకు చేసిన పని వారమై ఉన్నాము అయితే ఇక్కడ దేవుడు నైన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వచ్చినం అలా చూసుకుంటే దేవుని అంటే క్రీస్తుతో పాటు మనము కూర్చొని ఉన్నాం కాబట్టి ఆయన పాద సన్నిధిలో ఆయన ఎన్నో మనకు నేర్పిస్తా ఉంటాడు యేసు ప్రభు కాబట్టి ఆయన ఎన్నో మనకు చాలా విధాలుగా చూసుకుంటే ఎన్నో నేర్పించినాడు ఆయన అదే ఇప్పుడు శామ్స్ ఫస్ట్ చాప్టర్ లో చూసుకుంటే ఆయన దృష్టి నాలెడ్జ్ చెప్ప నడవక పాపుల మార్గం నిలవక అపవాస కూర్చున్న చోట్ల కూర్చున్నాక ఏవో ధర్మశాస్త్రం ముందు దివానత్వం వాడు ధన్యుడు అని అక్కడ వర్డ్స్ చెప్తున్నాడు దేవుడు సో చూడండి బైబిల్ ఏ విధంగా నేర్పిస్తుంది మనకి విశ్వాసం విషయంలోనే కానీ Historic dual justice structures by Prince all, your dreams, of all and land by the same background, Christ, your plans on your estate, your heart and your Creator do everything. etc. God arranged on this individual's mission and god exiled all the things with God made this day. When God created this life, let alone aù we fell at Thau Жзд Almost Enshyu'sCl contagion we do nothing and Corinthians చేయబడబడింది కదా ఆయన నోటి ద్వారా ఎవ్రీథింగ్ క్రియేటెడ్ అయింది కదా ఆయనే లేకు ఆయనే లేకపోతే ఏది లేదు ఆయన ఉంటేనే అన్ని ఉన్నాయని ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ మనం నేర్చుకున్నాం మన లైఫ్ లో దేవుడు మనతో మాట్లాడింది మనం నేర్చుకొని ముందుకు వచ్చినాం సో ఇక్కడ కూడా ఈ తరింత వచనంలో మరియు వాటి అందు మనము నడుచుకునవలసిన దేవుని దేవుడు ముందుగా సిద్ధపరిచిన మనము నడుచుకున్న దేవుని అంటే దేవుడు ముందుగా మనల్ని క్రియేట్ చేసుకున్నాడు కదా ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని సృష్టించాడు ఎందుకు అనంటే ఆయన చేసే పనివారమయ్యున్నం అంటే ఆయన చేతులు పనివారమయ్యున్నం సో అందరూ అనుకుంటారు దేవుడు మనల్ని క్రియేట్ చేసిండు మంచిదే ఆయన ఎందుకు మనల్ని క్రియేట్ చేసిండని మనం క్వశ్చన్ వేస్తే అందరూ ఏమని చెప్తారు ఆయన శ్వాత ప్రకటన క్రియేట్ చేసిండు మనం చెప్తాం కరెక్టే ఆయన శ్వాత క్రియేట్ చేసినాం కానీ దేవుని యొక్క సువాత ప్రకటన చేయడానికి ఆయన మనల్ని క్రియేట్ చేసిన దేవుడు ఆయననే మనము ఎక్కడ చూస్తామంటే సాయంస్ హండ్రెడ్ లో చెప్తాడు యేసు ప్రభు మనల్ని ఎందుకు క్రియేట్ చేసిందంటే ఏహో వాయ దేవుడు అని ఆయన మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ప్రజలము ఆయన మేబీ గొర్రెము అని దేవుడు చెప్తాడు అంటే ఆయన క్రియేట్ చేసింది హీజ్ ఎ గాడ్ అని తెలియచేయడానికి కదా ఆయన యొక్క దేవుడు ఆయన యొక్క సృష్టికర్త ఆయనే ఆయనే వలనే ప్రతిదీ కలిగింది అని ఈ నోటి ద్వారా మనం ఎంతో మందికో స్వాత ప్రకటన చేస్తాము కదా అందుకే మరియు వాటి అందు మనము నడుచుకున్నవలసిన దేవుని ముందుగా సిద్ధపరిచినడు ఆయన ఎన్నో మన కొరకు ప్లాన్స్ కలిగిన దేవుడు ఎన్నో ఆయన సిద్ధపరిచిన మన కొరకు ఇంకా సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన కాబట్టి ఆయనే మనల్ని చేసిన ప్రతి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ ఈస్ గివింగ్ టు అర్స్ ఆయన మనకి ఏవైతే ఇచ్చినో ఆయన సంకల్పము అంటే ఆయన చిత్తం ఏదైతే ఉందో అదంతా మనం నెరవేర్చడానికి మనం చేసే ప్రతి పనులలో ఆయన మనకు తోడయ్యున్న దేవుడు కదా ఎప్పుడు సిద్ధపరిచినాడు ఆయన మనకి మరి అంతా సిద్ధపరిచిన దేవుడు ఎవ్రీథింగ్ ప్లాన్స్ కదా దేవుడు ముందే ప్లాన్ చేసుకుంటే ఒక పర్సన్ క్రియేట్ చేసుకోవాలని ఆయన ప్లాన్స్ కలిగినో దేవుడు అట్లా మన పట్ల కూడా ఆయన ఎన్నో ప్లాన్స్ కలిగినాడు అనమాట ఈ సో ఎవరి పక్షంలో దేవుడు ఎవరి విషయంలో ఎట్లా ప్లాన్స్ కలిగిందో ఎవరికి తెలియదు కదా ఆయన అంటాడు కదా తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి కూడా మంచి ఇవ్వడానికి ఎట్లా ఆశిస్తుంటారో మరి దేవుడు మన మనల్ని క్రియేట్ చేసిన దేవుడు మన కొరకు ఆయన ఇంకా ఎన్ని ప్లాన్స్ కలిగిన వాడై ఉండాలా ఏసయ్యా అందుకే ఆయన చాలా ప్లాన్స్ కలిగిన దేవుడు కాబట్టి మనం చేసే ప్రతి పనులలో ఆయన ఎన్ని చూపించాలా ఏసుప్రభుని ఆయన చూపించాల కదా ఈ సమయంలో ఈ చివరి డేసెస్లలో ఆయన రాకడా రాబోతుందని అనేకులకు మనం చూత ప్రకటన చేస్తాం ఆ దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది ప్రతిది ఐష్య గ్రంథం నున్న ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి ఆ అవన్నీ కూడా మనం ఇతరులకు చెప్పగలుగుతున్నాం అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్ గా మనల్ని క్రియేట్ చేసి ప్లాన్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా పెట్టిన ఒక్కొక్క ద్వారా ఈ వాక్యం మాట్లాడాలా ఇంకొక పర్సన్ ద్వారా ఈ వాక్యం మాట్లాడాల అంటే ఒక్కొక్క దేవుడు ఎన్ని కానీ మాట్లాడినాడు అంటే ఆయన ఎంత సిద్ధ పరిచయం పెట్టినాడు సత్క్రియల విషయంలోనే చేయుటకు మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారమే కదా దేవుని మనం సృష్టింపబడిన వారము కాబట్టి ఆయనే బిడలమై మనం ఉండగా ఆయన పులకలు చెప్పి నడుచుకోవాలనే ఆయన వాక్యం చదివిస్తుంది సో ఆయనే వాక్యం చెప్పినట్లు మనం నడుచుకోవాలా ఉండాలి అనంటే మన చేసే థింగ్స్ బట్టి ఉంటాయి ఇప్పుడు ఏసు ప్రభు కూడా ఉన్నాడు ఆయన మాథ్యూ మార్కులు ఈ జాన్ ఈ చాప్టర్స్ చెప్పినప్పుడు ఆయన నోటి నుంచి ఆయన వర్డ్స్ నుంచి నోటి నుంచి మాట్లాడేనప్పుడు దేవుడు ఆయన సేవ జీవితం ఎట్లా కంప్లీట్ చేసుకున్నాడు ఏసుప్రభు ప్రతి పని తన తండ్రి అపచెప్పిన ప్రతి పని ఆయన నెరవేర్చుకొని ఆ వెళ్ళిపోయినాడు ఏసుప్రభు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చినాడు ఏసయ్య అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చినాడు అనే ఈ పరిశుద్ధాత్మ ద్వారా లోకానికి వచ్చినందుకే ఆయన సత్యం మనకు తెలియజేయబడుతుంది ఒకవేళ ఆయన రాకపోయి ఉండుంటే మనకి ఏం అర్థమవుతుండే అందుకే ఆయన అంటాడు నేను వెళ్తేనే మీకు మంచిది అప్పుడు నీకు మేము ఆదరకర్తగా నేను తోడై ఉంటా దేవుడు చదివేశాడు కదా అదే రీతిగా ఇక్కడ అది ఏంటంటే ప్రతిదీ దేవుని యొక్క వరమే ఆయనే ఇచ్చిందే ఎవ్రీథింగ్ హీస్ గివింగ్ గిఫ్ట్ ఆయన మాకు ప్రతిదీ గిఫ్ట్ గా ఇచ్చినాడు యేసుప్రభు కానీ ఆయన ఇచ్చిన గిఫ్ట్స్లలో చాలా మంది ఇవన్నీ కృపావరాలు మా దగ్గర ఉన్నాయి కానీ ఎంతో మంది ఆ ఎట్లంటే గ్రేట్నెస్ గా ఫీల్ అవుతారు కానీ కాదు కదా నువ్వు గ్రేట్నెస్ కోసం చెప్పుకోవాల్సింది తండ్రి కొరకు అంతేగాని మన మనం గ్రేట్నెస్ చెప్పుకోవడం కాదు కదా ఈ లోకం ఉంది సంఘంలలో ఎక్కడ చూసినా కదా చాలా మటుకు శ్వాసత వారాలు ఉన్నాయి కృపావారాలు ఉన్నాయని చాలా మంది గ్రేట్నెస్ గా చెప్పుకుంటాను ఎందుకంటే నేను విన్నా నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు ఎందుకంటే మర్యాద చేయాలి ప్రతి చేయదని కాదు రూల్స్ రెగ్యులేషన్స్ దేవుడు ఇచ్చిన కానీ దేవునికి మించిన రూల్స్ రెగ్యులేషన్స్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అందుకే దేవుడు ఏమంటున్నారు ఆయన మనల్ని సృష్టించిన ఎందుకంటే ఆయననే నిజమైన దేవుడు అని అనేకులకు ప్రకటన చేయడానికే ఎందుకంటే ఆయన మనం క్రియేట్ ఎందుకు చేసిందంటే ఫస్ట్ థింగ్ దేవుని యొక్క సాలబ్రేషన్ మనకు రావడము రెండోది గ్లోరిఫై దేవుని మనం మహిమపరచాల థర్డ్ది సేవ చేయడం అంటే సాలబ్రేషన్ లోకి మనం రావాలి అంటే ఆయన ఆల్మోస్ట్ మన కొరకు సిల్వ మరడం పొందినడు కాబట్టి ఆయన ఇచ్చిన సాలబ్రేషన్ దేవుడు మనకు రక్షణ ఇచ్చినడు ఆ రక్షణ ఎట్లా వచ్చిందంటే మనం పాపులమై ఉండగా కూడా ఆయన మన కొరకు వచ్చినాడు మన ప్రతి పాపంని ఆయన భుజల మీద వేసుకొని ఆయన సెలవు పొంది మరి మనకి ఆయన రక్తం ద్వారా కొన్నాడు ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కదా నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం తండ్రి ప్రాణం తండ్రి కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన రక్తం చేత మనకు విలువనిచ్చి కొన్న దేవుడు మరి ఆ దేవుడు ఇచ్చిన సాలిబేషన్ని నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావు మనం ఎవరిని పోగొట్టుకోవద్దు కదా ఆయన మనకి ఇచ్చిన సాలిబేషను ఆ శాలిబేషన్ ఆయన ఇచ్చిన రక్షణని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలా కదా ఎట్లా కాపాడుకోగలుగుతామంటే ఆయన గ్లోరిఫై చేయాల్సిందే దేవునికి ఆయన నువ్వు మైమ పరుస్తేనే గ్లోరిఫై చేస్తేనే ఆయన యొక్క సాలిబ్రేషన్ ఆయన ఇచ్చిన రక్షణని మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాము కదా అందుకే ఆయన అంటాడు శామ్సంగ్ హండ్రెడ్ ఎయిట్ ఆయన చెప్తాడు ఏవోవా దేవుడు అని అని చెప్తున్నాడు ఆయన మనకి ఇచ్చిన పని ఏంటంటే ఆయన ఏజ్ ప్రోబాని అనేకులకు మనం ప్రకటింపచ్చాల మళ్ళీ ఆయన మనలో పుట్టించినడు అంటే కేవలం మన పనులు చేసుకోవడానికే కాదు కదా శరీరం ఉంది ఆత్మ ఉంది రెండు కదా సున్నతి చేయబడుతుంది కలిషన్స్ చాప్టర్ లో మనం చదువుకుంటే కలిషన్స్ ఫిఫ్త్ ఆ ఈ చాప్టర్స్ చదువుకుంటే సునతి విషయంలో మాట్లాడబడుతుంది వాక్యాలు సో సున్నతి అంటే చాలా మంది శరీరకరంగా సున్నతి కానీ అది కరెక్ట్ కాదు ఆత్మ అంటే మన ఆత్మకి సున్నతి కదా చాలా అయితే అలాగే చేసుకుంటారు సున్నతి చేసుకుంటారు వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటించుకుంటారు అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను కానీ మన మన దగ్గరికి వచ్చేసరికి ఈ వాక్యం మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనము ఎట్లంటే ఆత్మీయంగా సునతి అంటే ప్రతిదీ ఆత్మలో మనం గ్రహించుకోవాలా ఆత్మలో మనం ఎదిగింపబడాల ఆత్మలో మనం నడుచుకోవాలా కదా మనకి ఇక్కడ ఉంటది ఆ గలేషన్స్ గలేషన్స్ ఫిఫ్త్ చాప్టర్ లో ఇక్కడ మనకు ఆత్మ కోసం చే రాయబడి ఉంటది ఎందుకంటే మనము ఆత్మ అనుసరించి జీవించిన వారం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము నడుచుకుందామని ఉంది అంటే ఆత్మ విదంగా మనం నడుచుకుంటే ఎవ్రీథింగ్ వే కరెక్ట్ గా ఉండాల స్టెప్ బై స్టెప్ అనేది క్రమంగా మనం నడుచుకోవాల కానీ ఆ చాలా మంది ఎట్లయిపోతారంటే స్టెప్ బై స్టెప్ లేకుండా వాళ్ళకు నచ్చిన విధంగా వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళు కరెక్ట్ గా ఆత్మీయంగా లేరు అని తెలియజేయబడుతుంటది కదా ఈ వచనంలోనే ఉంటాయి గణిషన్స్ ఫిఫ్త్ చాప్టరు మనం 16, 17, 18 ని చదువుకుంటుంటే శరీరం కోసము ఇంకా ఆత్మ కోసం చెప్పబడుతుంది ఈ వాక్యాలు అయితే ఇక్కడ సిక్స్టీన్త్ వచ్చంలో చూసుకుంటే నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీర నెరవేర్చరు కదా మనము ఆత్మసు నడుచుకుంటే ఏది కూడా శరీర మనం ఏది చేయలేము మళ్ళీ శరీరము ఆత్మకు మళ్ళ ఆత్మ శరీరంకు విరోధము ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది శరీరానికి ఆత్మకి సో ఆల్వేస్ ఫైటింగ్ జరుగుతూనే ఉంటది కాబట్టి మనం ఆత్మానుసరంగా ఇంకెట్లా నడుచుకోగలుగుతాము ఎందుకంటే ఆత్మలో మనం నీలమైతేనే ఆత్మానుసరంగా మనం రన్ చేయబడతాము ఎందుకంటే ఎపేషన్స్ మనం చాప్టర్ చదివినప్పుడు ఎపేషన్స్ సెకండ్ చాప్టర్ చదివినప్పుడు మనం క్రీసుతో కూడా లేపబడిన వారం అయితే పైన వాటిని వెతుకుతాం కదా అంటే దేవుణ్ణి మనము వెతకాలా చేయాలంటే పైన వాటిని మనం చూడాలి అనంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా ఉండడం నేర్చుకోవాల మన పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఆ మనం చేయడానికి రాదు కానీ దినదినం స్టెప్ బై స్టెప్ క్రమం క్రమంగా మనం నడుచుకుంటేనే ఏదైనా వస్తుంది అందుకే ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇచ్చే క్రియలు అంటే ఆయన చెప్పిన అంటే అది క్రియ కలిగినది కాదు కనుక ఎవడును అతిశ్రయపడాను వీలు లేదు చాలా అది వీలు పడదని దేవుడు మరియు వాటి మనము నడుచుకోనవలసిన దేవుని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు ఆ సృష్టింపబడిన వారమై ఆయన చేసే పని వారమై ఉన్నాము ఆయన చేతులలో మనము అంటే దేవుడు మనం క్రియేట్ చేసింది ఈ లోకంలో ప్రతి పని మనకి ఏదైతే అప్పచెప్పినో చేయాల్సిందే కదా ఇప్పుడు చనిపోయిన వారికి ఒకటి ఉంటది బ్రతుకున్న వారికి ఒకటి ఉంటుంది కదా ఎన్నో రకరకాల ప్రపంచాలు ఎన్నో నేను కూడా ఆలోచించిన దేబ లోకంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని అన్నావు ప్రభా మళ్ళీ ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క పర్సన్స్ కి అది కూడా చూసుకోండి దేవుడు క్రియేట్ చేసిన విధానం బట్టి చూసుకుంటే రకరకాల యానిమల్స్ ఉన్నాయంటే నేను అదే అని ఆలోచన కలిగించిన దేవుడు రకరకాల యానిమల్స్ ఈ వరల్డ్ లో ఉన్నాయనంటే రకరకాల దేశాలకు ఎన్ని సింబలిక్ గా ఉన్నాయి మరి అంత మందిలోకి నుంచి దేవుడు ఏర్పరచుకోబడుకున్నారంటే ఒక లక్ష నలభై నాలుగు మంది ముద్రింపబడిన వారు అనంటే అట్లా లోకంలో రకరకాల యానిమల్స్ జంతువులు చూసుకుంటే ఎన్నో ఉన్నాయి అట్లా ఒక్కొక్క వరల్డ్ ఒక్కొక్క రకంగా దేవుడు క్రియేట్ చేసింది కదా నేను అదే అనుకుంటున్నా ప్రభా అన్ని విధ మాకు నువ్వు అంటే అన్ని కనుక శ్రేష్టంగా మనలను క్రియేట్ చేసిన దేవుడు చూడండి ప్రతి వాటికి నోరు లేదు కానీ మనకు మాత్రం నోరు మాత్రం ఇచ్చిన దేవుడు ఎందుకంటే ఆయన వర్డ్స్ ప్రకటన చేయడానికి ఎవరికి అలాంటి లేదు ఎక్కడ యానిమల్స్ చూసినా ఇది చూస్తా కానీ బైబిల్ ప్రకారంగా చూసుకుంటే మరి నోవా టైంలో కూడా ఆయన ఓడలో అన్ని యానిమల్స్ ని జత జతగా అంటే దేవుడు ఆయన రాకడకి ముందు సూచన లేదా ఎన్నో శ్వాతలు ప్రకటన చేసినాడు నోవా అయినా అక్కడ అన్ని యానిమల్స్ వచ్చి ఆ ఓడలో ఉన్నాయి అంటే వాళ్ళంతా రక్షింపబడినారు ఆ ఓడ ఒక రక్షణ కాబట్టి మరి ఆ రక్షణలో ఎన్నో జత జతగా యానిమల్స్ వెళ్ళినంటే దేవుడు ఎక్కడిక్కడి నుంచో లక్ష నలభై నాలుగు మందిని ఏర్పరచుకున్నాడు కదా సో అది ఏర్పరచుకునే ముందు మనం చూసుకుందాము దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడంటే శామ్స్ ఫిఫ్టీ వన్ టెన్త్ ఆయన చెప్తాడు ఏమనట క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ క్రియేట్ ఇన్మి కదా మన హృదయము ఎట్లుండాలంటే నీట్గా ఉండాలి మనలో ఉన్న ప్రతి పాపం మనది వెళ్ళిపోవాలి ఆయనే వచ్చి మన హృదయంలో కూర్చోవాలి మన ఆత్మలో ఉండాలి అనంటే శుద్ధి హృదయం కలిగ కదా దేవుడు మనకి కదా ఆయన శుద్ధి హృదయం కలిగిన వారు దాంట్లోనే ఏశ్ ప్రభు ఉంటాడు మన దగ్గర శుద్ధి హృదయం లేకపోతే ఆయన ఎట్లా వస్తాడు మన ఆత్మలు వచ్చి ఎలా కూర్చోగలుగుతాడు కదా మనం అనుకుంటాము మన ఆత్మ మంచిగానే ఉంది కదా దేవుని పట్ల మనం నడుచుకుంటున్నాం కదా అని అనుకుంటాము కానీ నీ ఆత్మ చేసే ప్రతి పనిలు నువ్వు ఎట్లా వర్క్స్ చేస్తున్నావో అవన్నీ దేవునికి కేయవరుగా కనిపిస్తుంటాయి కదా అంటే నువ్వు శరీరకరంగా ఉన్నావా ఆత్మీయంగా ఉన్నావా మరి ఏ విధంగా చేయబడింది ఇవన్నీ మనకు ఆయన కళ్ళకి కెయ్యవర్గా కనిపిస్తాయి జీజస్ మరి మనం ఎట్లుంటున్నాం చాలా మంది అనుకుంటారు నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నా స్నేహితురాల్లో కాముంది ఆ తనకు నేను చాలా చెప్పిన ఆమె అనుకుంటుందంటే నేనైతే నాయంగానే ఉన్నాను కదా నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా నేను పాపం చేసినా ఒప్పేసుకున్నా అయిపోయింది ఇంకా నేను రోజు కరెక్ట్ గానే ఉన్నాను కదా నేను నాయంగానే ఉన్నాను కదా ప్రభా అని ఆమె ప్రార్థన అట్లుంది నేను తనకు చెప్పిన నువ్వు కరెక్ట్ గా నువ్వు నాయంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు నీ కుటుంబం కోసం పని చేసుకుంటే అది నాయం ఎట్లా అవుతుంది దేవుడి నీకు ఇచ్చిన పిలుపు ఏంటిది అనేకులకి వెళ్ళి సువాత ప్రకటన చేయాలా నీవు నీ కుటుంబము నువ్వు చూసుకుంటున్నావు అంటే అది స్వార్థమే కదా అది న్యాయం ఎట్లా నేను తనతో మాట్లాడినా ఆమె అప్పుడు రియలైజ్ అయింది నిజమే ఆ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిపించింది ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి వాక్యాల విషయంలో మేము జాన్ చాప్టర్ చదువుతున్నాము జాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్ థర్డ్ జాన్ చదువుతుంటే దేవుడు స్పష్టంగా మాట్లాడినడు చెప్పిన దేవుని యొక్క వాక్యము ఈ విధంగా ఉంటే మనం ఇట్లా అర్థం చేసుకోవాలని అంతవరకు తనకు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం అంటే లోకం మనం పుట్టడమే పాపము ఇంకా పైనుంచి ఎన్నో తప్పు చేసిన వారు మనము కదా డేలో వన్ టైం ఎవరైనా తప్పు చేయకుండా ఉండగలిగినారా చెప్పండి అందరూ తప్పు చేస్తారు లోకంలో మరి స్వేచ్ఛమైన హృదయము ఆ మంచి మనసు మనకు రావాలి అనంటే ఎట్లు మంచి మనసు మనం పాపక్షేమ పని ఒప్పుకుంటేనే కదా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటేనే మన హృదయం అనేది శుద్ధి ఆ క్లీనెస్ అవుతుంది అందుకే క్రియేటిని ఓ క్లీన్ హార్ట్ గాడ్ అని మనం దేవుని వెతుకుతాము ఆయనని అడుగుతాము దేవున్న హృదయాన్ని శుద్ధి శుద్ధి చేయడం ఆయన మనలోకి రావాలా మన స్వరము వినాలా కదా ఆయన మనల్ని వదలొద్దు మనం ఆయనను వదిలేస్తాము ఆయన మనల్ని అసలు వదలడే సుప్రభు ఆయన అంత గట్టిగా మనం పట్టుకుంటాడు అందుకే ఆయన ఆ దావి దేవుని శ్రద్ధలో మొరపెట్టాడు దేవు నా ఎంతో శుద్ధిరుదయం నా అంతరంగము స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము ఇప్పుడు ఇక్కడ నూతనంగా పుట్టించుము అని అంటున్నాడు సో ఇక్కడ కూడా మనం ఎఫేషన్స్ స్ట్రెంత్ వచ్చినంలో ఆయన సృష్టింపబడిన వారమై అని చెప్పినారు కదా ఆయన అంటే ఎప్పుడో జగతి పునది వేయక ముందుపై ఆయన మనల్ని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు యేసుప్రభు ఏర్పరచుకున్న తర్వాతకు ఈ లోకంలో ఆయన మనల్ని పంపించినాక ఆయన చెప్పిన ప్రతి పని మనం చేసి నెరవేర్చిస్తేనే ఆయనకి లోబడిన వారం అవుతాము మరి నీకు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నాయందు శుద్ధి కలగజేయు నా అంతరంగము స్థిరమైన మనసు నూతనగా పుట్టించము అంటే నూతనంగా నీ మనసు ఎట్లా సృష్టింపబడాల ఎవ్రీడే నీ హార్ట్ ఎట్లా చేంజ్ కావాలా అంటే నీ ఆత్మలో చేంజెస్ రావాలా ఎట్లా చేంజెస్ రావాలంటే టోటల్గా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద సిన్థింగ్స్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఎవ్రీథింగ్ కదా మనలో ఉన్న ప్రతి ఒక్క సిన్థింగ్స్ ఎవ్రీడే మనం రిమూవ్ చేసుకోవాలా బికాజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ కదా దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం శుద్ధీకరించుకుంటాం మన హృదయాన్ని సో అందుకే ఎవ్రీడే మనం ప్రార్థన చేస్తాం దేవా నేను నూతన యొక్క నూతన పరిశుద్ధత్వంకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేసే ముందు మనం దేవుని అడుగుతాం దేవా ఫస్ట్ నన్ను క్లీన్ క్లీన్ చేయం నువ్వు ఇచ్చిన ప్రభా వందనాలో మా హృదయం కూడా క్లీన్ కావాలా మా హార్ట్ కూడా మొత్తం క్లీన్ గా కావాలా స్పిరిట్ రావాలి రెన్యూగా మేము కావాలంటే మాలో ఉన్న ప్రతి పాపము తీసి మమ్మల్ని శుద్ధీకరించి ప్రభా మమ్మల్ని పరిశుద్ధగా పరిశుప్రభ అని మనం వేడుకుంటాం కదా ఆయన పరిశుద్ధాత్మ రోషం కలిగిన దేవుడు పరుషం కలిగిన దేవుడు ఆయన రాబోతున్నాడు ఈ లోకం మీదికి ఆయన రాక చాలా త్వరలో ఉంది ఎవరు ఆయన పని చేయగలుగుతున్నారే విసుక్కుంటున్నారు దేవుడు పని చేయడానికి అందరూ ఎవరు విశ్వాసం పెట్టి ప్రేమతో ఎవరు సేవ చేయట్లేరు విసుక్కుంటున్నారు ఆయనని అబ్బా విసుక్కుంటున్నారు అందుకే హృదయంల నలిగిపోతుంది ప్రతి కుటుంబంల చూస్తే బాధ వేదన దుఃఖం ఎందుకుంటుందంటే ఎందుకే వాళ్ళ పాపం అనేది కడగబడలేకపోతుంది అందుకే ఆయన ఉగ్రత ఆయన కోపము ఉగ్రత ఈ భూమి మీదకి దిగబోతుంది కానీ కనికరించిన దేవుడు కృపగలిగిన దేవుడు ఎంతో మంది లక్ష మంది ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆ ప్రాధనానికి ఆయన సమాధానం ఇస్తున్నాడు కృపచేత ఆయన కనికరిస్తున్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు శుద్ధి హృదయం అడుగుమంటున్నాడు ఎవ్రీడే మన ప్రతి పాపము కడిగి నూతనంగా మన హృదయం మార్చబడాల మన అంతరంగంలో ఆయనే వచ్చి ఉండి మాట్లాడి బోధించే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి చాలా చివ దినంల విశ్వాసం లేక స్థిరమైన మంచు లేక వెలుకువగా లేకుండా విశ్వాసంలో స్థిరంగా లేకుండా ఆయన రూషం కలిగిన దేవుడు పౌరుషం దేవుడు అని ఎంత ప్రేమ చూపిస్తున్నాడు కనికరిస్తున్నాడు అయినా కానీ జనలో మాట వినలేకపోతున్నాడు అంత దేవుడు అంత కనికరించున్నాడు అందుకే ఆయన చెప్తుడు మీరు ఇంకా క్లీనప్ చేసుకోండి మీ హార్ట్స్ ని యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హార్ట్స్ ఎవ్రీబడీ షుట్టీ కదా అందరూ పాపము చేస్తున్నారు కడుగుకోండి ఇంకెంత వరకు ఆయన ఉగ్రత ఎంతవరకు ఆయన చల్లార్చుకుంటాడు ఆయన ఆయనకు తన బిడ్డల్ని చూడాలని ఎంత ఆశ ఉంది ఆయనకి ఆశ ఉంది ఆయన లెక్క సంపూర్తి కాలేదని ఇంకా వెయిట్ చేస్తున్నాడు మరి ఆ సంపూర్తి కాక మునకే రక్షణ మార్గంలోకి నడవాల్సిందే అనేకులకు దేవుని స్వాత ప్రకటన చేయాల్సిందే మనము కదా ఈ చివరి దినం వల్ల పనులు వాళ్ళకి ఎక్కువైపోతున్నాయి కానీ దేవుని పనులు చాలా తక్కువైపోతున్నాయి కానీ ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రేమించిన ఆయన ఆజ్ఞలు గాయకుని నడుచుకున్న వారై మాట ఎవరైతే విని లోబడి నడుచుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఆయన పని సంపూర్తిగా నెరవేరుస్తున్నారు వాళ్ళు దీవింపబడుతున్నారు లోకంలో అలాంటి వాళ్ళు దేవుడు భూమి మీద దీర్ఘాశి ముంచుతున్నాడు ఆయన అంత ఆ దేవుని యొక్క మాట వేయకుండా విసుక్కుంటున్నారు లోకం అంట జీవం గల దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు చూడండి ఆయన అంటున్నాడు కదా ఆయనే దేవుడు అని చెప్పమంటున్నాడు దేవుడు తెలుసుకున్నాడు ఆయన మనలను పుట్టించను మనము ఆయనే వారము మనము ఆయన ప్రజలము ఆయనే మేపే గొర్రలము కదా దేవుడు అంటుంది ఐఎమ్ ది గుడ్ చేపర్ జాంటెన్ లెవెన్ లో ఆయన చెప్తాడు యేసు ప్రభు ఆయన దేవుడు కాబట్టి ఆయన గుర్రు కాపాడుకోవడానికి ఆయన ఏర్పరచుకున్న శేషమైన గుంపు ఉంది మనకు ఐజయ చాపత్రలో ఉంటది అది కూడా చూసుకుందాం దేవుడు శేషమైన గుంపును పెట్టినాడు ఆయన ప్రేమించే బిడలనే పెట్టినాడు ఈ లోకం ఎందుకంటే ఆయన సువార్త కంప్లీట్ చేయడానికి అందుకే ఆయన చెప్పిన ఏంటంటే I am the Good Shepherd. The Good Shepherd gave his life for the получить. And that God who gave gifts as the año 50 del cut. How much tongues that God gave to us? So I didn't say the same as the Asahachai ōtto. But I think I was in love with you. Since I was allons by my soul, we were afraid of that. God reminded me of that compassion. And so again I'm afraid of God Thompson. Though I Glory I'm about to in the Hol 않았 hand all over the 분 which completely died. ధైర్యంగా సువాత ప్రకటన చేద్దాం అని ఆయన సువాతలో చెప్తున్నాడు ఆయన అందుకే అంటుడు ఆయన ఒక మంచి చేపడు హీజ్ గుడ్ చేపడు ఆయన మంచి దేవుడు ఆయన ఎంత మంచి కాపరి మన కొరకు కన్నీటి ముయ్యకుండా మనలని అంత భద్రపరుస్తున్నాడు ఆయన రెక్కల కింద భద్రపరుస్తున్నాడు సియోను పర్వతో నిలబెడతా అంటున్నాడు ఆయన అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాక ఎవరి విషయంలో భయపడదు కేవలం ఏసు ప్రభుకు మాత్రమే భయపడి లోబడి జీవించాలా అంతే ఈ లోకము భయపడి వెనుకకి మనం లోకంలో ఉన్నవాడము కాదు మన పైన వారి పరుల యొక్క దేవుని యొక్క వంశపురంలో ఉన్నవాడు మనం అందుకే ఎప్పుడో మనల్ని స్థిరపరుచుకున్నాడు యేసు ప్రభు అందుకే ఎప్పుడో సిద్ధపరుచుకున్నాడు అందుకే క్రియేట్ చేసిండు నిన్ను నన్ను అందరినీ చూడండి ఒక్కసారి ఐజియా ఫార్టీ ఫోర్ ఐజియా ఫార్టీ సెకండ్ చాప్టర్ చూడండి ఫస్ట్ నుంచి చదువుతాను ఆయనను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరుచుకున్న ఇజ్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సాయం చేయువాడను ఏవోవా ఇలాగు సెలవిచుతున్నాడు నా సేవకుడు యాకోబు నేను ఏర్పరుచుకున్న ఎరిసలేము భయపడుకుము నేను దప్పిగల వారే మీద నీళ్ళు ఎండి ఎండిన భూమి మీద ప్రవాహింపజల కుమరించదును నీ సంతతి మీద నా ఆత్మని కుమరించదును ఆయన అంటున్నాడు కదా నా సేవకుడు అంటే ఆయన సృష్టించిన నిన్ను సృష్టించిన గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు మనకు సహాయం చేసిన దేవుడు ఏజు ప్రభు తన తండ్రి మన తండ్రి ఏసయ్య ఎంత ఎంత ఆయన మొరపెడితే ఆయనే మనకు ఎన్నో బయలుపరుస్తున్నాడు ఎందుకంటే జగతి పునాది వేయకమునుపై ఎప్పుడో ఏర్పరచుకున్నాడు ఇరిమియా గ్రంథంలో కూడా అంటారు కదా నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునుపై నేను నేను ఎప్పుడో నీ నోట్లో నా జీవమైన వాకు నేను నీ నోట్లో పెడతాన దేవుడు ఎందుకు అంత వర్డ్స్ ఎరిమియా ద్వారా పలికినడు ఎందుకంటే రాబోయే దినాలు ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇరిమియా గ్రంథంలోనే ప్రతి వాక్యం నెరవేర్చబడుతుంది అని ఆయన ఇరిమియా ద్వారా ఎన్నో వాక్యలు చెప్పినాడు దేవుడు అందుకే ఆయన ఒక రాజ్యానికి ఒక దేశానికి అన్నిటికీ ఒక ప్రవక్తగా దేవుడు నియమించుకున్నాడు ఆయన నోట్ల అంత దేవుని యొక్క వాకు అంత పవర్ఫుల్ అయిన దేవుడు పెట్టినాడు ఇర్నియాకి ఈ రోజు మనకు పెట్టట్లేదా దేవుడు ఈ రోజు దేవుడు మనకు కూడా అంత పవర్ఫుల్ వర్డ్స్ రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు రాబోతున్నాడు ఈ లోకం మీదకి సీయోను పర్వతము ఆయన మన కొరకు ఉన్న దేవుడు అంత పౌరుషం కలిగిన దేవుడు ఎంత సహిస్తాడు ఎంత భరిస్తాడు ఎంత ప్రేమ చూపిస్తాడు ఆయన కూడా ఆశ ఉంది కదా నా బిడ్డల్ని నేను చూసుకోవాలి నా బిడ్డలను నశించుకోవద్దు నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలని ఆయన కూడా ఎంతో ఆశ ఉంది అందుకే ప్రతి వాళ్ళని ఆయన ఏర్పరచుకున్నాడు అందుకే ఇజ్రాయలే ఆయన అంటాడు కదా యాకబు సంతతి వారిని యుద్ధం చేసి అని ఇజ్రాయల పేరుగా మార్చబడిన వాడు మరి నీవు నా సత్వాన్ని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు మన అందులోనే దేవుడు అంటాడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గణడవైతివి నేను నేను ప్రేమించున్నాను గనుక నీ ప్రతి మనిషను అప్పగించదను నీ ప్రాణములకు ప్రతిగా జనములకు అప్పగించదను చూడండి దేవుడు మనకు ఇంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఇంత మంచి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ఆయన చెప్తున్నాడు ఆయన దృష్టికి ఆయన పనిని ఎవరైతే అండర్స్టాండింగ్ చేసుకున్న దేవుని యొక్క ఆజ్ఞని అనుసరించి నేర్చుకుని దేవుని అందు ఎవరైతే భయభక్తి కలిగి జీవిస్తున్నారో ఈ లక్ష మంది చిన్న గుంపు వారు అలాంటి వారిని చూసి దేవుడికి ఎంతో ఇష్టమైంది ఎంతో ఘన ఆయన ఒక ఘనతలాగా మనం పెట్టినాడు అంటే దేవుని మనం ఎప్పుడైతే మహిమ పరుస్తామో ఆయన మనలను కూడా మనుషుల ఎదుట మహిమ పరుస్తూనే ఉంటాడు ఏదో ఒక విషయంలో ఎందుకంటే వాళ్ళలో దేవుని యొక్క స్వాత వాళ్ళు ప్రకటన చేసినప్పుడు దేవుని యొక్క వెలుగు వాళ్ళలో ఉంటది కాబట్టి వాళ్ళు దేవుని మహిమపరుస్తుంటారు అట్లా అందుకే ఆయన అంటున్నావు మనుషుల ఎదుట ఎంత మంది మనుషులని ఈ లోకంలో అంతమందిని అప్పచెప్తానంటున్నావు కదా ప్రసవేదనతో నువ్వు పిల్లల్ని కనాలి అనంటే నువ్వు శరీరకరంగా కనడం కాదు ఆత్మీయంగా కనడం కదా అందుకే ఆత్మకి సునతి ఆత్మకి సునతి నువ్వు ఎంత బాధ వేదన ఆకలి దప్పిదే వారికి ప్రాణములు చొమ్మసిలిన వారు ఎంత బాధా వేదన దుఃఖంలో ఉంటారు వాళ్ళు కదా వాళ్ళు ఆకలి వాళ్ళ దప్పి ఒకసారి వాళ్ళకి దాహం తీరితే వాళ్ళకి ఎంత మధురంగా ఎంత తృప్తి పొందుతారు మరి ఆత్మకి కూడా అంతే వాళ్ళ ఆత్మ ఆ ఆ కాలంలో ఉన్న ప్రతి ప్రజలు అప్పుసులు వీళ్ళంతా ప్రార్థన చేసినారు ఎట్లా అంటే వాళ్ళ ఆకలి దప్పితోటి ఎంత ప్రార్థించినారు ఎంత మొరపెట్టినారు వీళ్ళంతా వీళ్ళు ఆకలి దప్పితోటి ప్రార్థించినారు మొరపెట్టినారు కాబట్టే వాళ్ళు దేవుని యొక్క సువాత ఈ లోకం మీద అంతగానం శువాత వాళ్ళు ప్రకటన చేశారు త్యాగపూర్వకమైన సేవ సాక్రిఫైస్ దే రైట్స్ వాళ్ళంత బాగా సేవ చేసినారు ఈరోజు మన కలంకెందుకు చేయలేకపోతున్నారు దేవుడు చూస్తున్నాడు అని కానీ ఆయనకి ఎవరు భయపడతలేరు లోబడతలేరు జీవిస్తలేరు ఆయన చూస్తున్నాడు భయం ఉండాలా ఆయన మాటలు వినడానికి భయం పుట్టాలా కదా ఎందుకంటే అని ఎంత ప్రేమిస్తాడో అంత శిక్ష కూడా పెట్టగలుగుతాడు పెట్టుతాడు దేవుడు ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయన వైపు రావడానికే అని శిక్షించి ప్రేమ చేత దగ్గరి దేవుడు కాబట్టి ఆయన ఎంత ఈ లోకంలో ప్రతి మనిషి మనకు అప్ప చెప్తా మనకు అప్పచెప్పినప్పుడు మనం ఎట్లా ఉండాల ఎందుకైనా అంటుడు మీరు స్థిరమైన మనసు కలిగి ఉండమంటున్నాడు స్టెబుల్ గా ఉండాలి మనం స్టెబుల్ గా ఉండాలి దేవుని స్వాత మనం ప్రకటన చేయడానికి స్టెబుల్ గా ఉండాలి ఎందుకనంటే ఆయన ఇక్కడ మనం చెప్తాడు ఆయనే నమ్మని మనం మహిమ పరచాలి అనంటే ఒక్కటే వాక్యము ఆయన మనకు చెప్పింది ఏంటి దేవుడు స్వాత ప్రకటన చేసేటప్పుడు ఏచు ప్రభు ఈ లోకర్ వచ్చి ఆయన సిల్వ మరణం పొందక ముందు ఆయన స్వాత ప్రకటన చేసేటప్పుడు ఆయన సేవ చేసేటప్పుడు ఆయన ఒక్కొక్కటి తన తండ్రికి గ్లోరిఫై చేసింది ప్రభు ఆయనే గుడ్నెస్ ఆయనకున్న మంచితనము ఈ లోకంలో వదిలేసిపోయినాడు ఏసుప్రభు కదా అందుకే మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో సిక్స్టీన్త్ వచ్చినం లైట్ యువర్ లైట్ యుర్ సో షైనింగ్ బిఫోర్ మ్యాన్స్ దట్ దేర్ మే సీస్ యుర్స్ గుడ్ వర్క్ గుడ్ వర్క్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్ కదా మనం చేసే ప్రతి పనులు ఎట్లుండాలంటే దేవునికి మహిమకరంగా అంటే దేవునికి ప్రతిది ఆయన ఎట్లా మహిమ చూపించిన తన తండ్రికి మనం కూడా ఎట్లా మహిమ చూపించాల ఆయన సువాత ప్రకటన చేయాలి అనేకులకు కేక వేయాల మనము అంత ప్రేమించిన దేవుని మనము దూరం చేసుకోవద్దు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు ఆయనే మనం చేయి వదలద్దు కదా ఆయనకి విసుకి ఆయనకి విసుకు చెందే చెందే అంత వరకు ఆయన బాధ పెట్టద్దు మనము ఏసయది ఆయన రుదని గెలిపించాలా ఆయన వృద్ధని సంతోషపరచాలి ఆయనని మనము సంతోషపరచాలా అందుకే ఆయన అంటుండడు ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా కలిగి ఉండాలా శామ్స్ వన్ థర్టీ ఎయిట్ ఎయిత్ వర్స్ చూడండి ఎహూవా నా పక్షమున కార్యమును సఫలము చేయును ఎహూవ నీ కృప నిరంతరం నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా అంటే మనకు ఇచ్చిన పని ఏంటిదో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్స్ దేవుడు ఇచ్చినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పినాక ఈ లోకంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి ఇది ఒక లోకము ఇది ఒక ప్రపంచము కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఎట్లా నడుచుకుంటున్నాం ఈ ప్రపంచంలో నీకు చేయాల్సిన బాధ్యత ఎంత నీ వర్క్ ఎంత నీ బాధ్యత ఎంతో నువ్వు అది కంప్లీట్నెస్ చేసుకొని ఆయన సన్నిధిలో ఉండాల సో మనం ఇంకా వర్క్ అనేది పెండింగ్ అనేదే ఉంది కంప్లీట్నెస్ అనేది కావట్లేదు కంప్లీట్నెస్ అనేది కావట్లేదు ఎందుకంటే ఆయన కృపా ఏం పడి కృపా ఇస్తున్నాడు బాగానే ఉంది మన ఎవ్రీడే చేసుకునే పనులు చేసుకుంటున్నాం కానీ ఆయన సన్నిధిలో ఆయన వాక్యంలో ఆయన దాంట్లో ఏ దాంట్లో కూడా ఇన్కంప్లీట్నెస్ అనేది పెడుతున్నాం కదా సేవకు వెళ్ళడానికి విసుకోవడం ప్రేమపూర్వకంగా ఎవరు సేవ చేయట్లేదు ఇది మాత్రం దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈశ్వ్రభు ఎవరు ప్రేమతో సేవ చేయట్లే ఆశిస్ సేవిస్తు దేవుని సేవ చేస్తున్నారు నిజంగా ఈ ఆత్మ నలిగిపోతుంది ప్రభా వీళ్ళ కోసం ఆకలి తప్పి నాకుంది ప్రభా నేను వీరి కోసం ప్రార్థిస్తా కన్నిటి ప్రార్థన చేస్తా ఇరిమి అలాగా అని ఎవరైనా వేడుక్కుంటున్నారా ఎక్కడ లేదు లోకంలో కానీ మన దగ్గర పెట్టినారు దేవుడు ఎందుకు మన దగ్గర పెట్టినంటే అనే ఎప్పుడు మనల్ని నేర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని సృష్టించినాడు కాబట్టి ఆయనే ప్రాణం మనం కాబట్టి ఆయన జీవమైన వాకు మనం తింటున్నాం కాబట్టి మన ఆత్మకి జీవం కలుగుతుంది కాబట్టి మనం అలా ప్రార్థన చేస్తాం ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం మన గొప్పతనం ఏమి లేదు దేనికి పనికి రాని వాళ్ళం దేనికి కాని వాళ్ళము ఆయన విలువ ఇస్తేనే మనకు విలువ వచ్చింది అది మనం మర్చిపోద్దు కదా అని విలువను ఎందుకు మనకి ఇచ్చినాడంటే ఆయన నామనికి మనకి మహిమ పరచడానికే అంతేకాని మనుషులు మనుషులు మహిమపరచడానికి కాదు అందుకే ఆయన సృష్టించింది ఎందుకంటే ఈయననేజీజెస్ ఈయననే ఏసు ప్రభావాన్ని అనేకులకు శ్వాత ప్రకటన చేయాల నోటి నుంచి అంత పవర్ఫుల్ వర్డ్స్ అని ఇచ్చిండు అందుకే ఆయన కలుగునుగా కంటే అన్ని కలిగినాయి తన తండ్రి ఏ విధంగా ఉంటాడో పిల్లలకు ఆ విధంగా నేర్పేశాడు అదే రీతిగా మన తండ్రి కూడా మనకి ఎన్నో నేర్పించింది బైబిల్ ప్రకారంగా వాక్యలు ధ్యానిస్తే కదా గలెక్షన్స్ ఫైవ్ ట్వంటీ టూ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ధైర్వడుతము మంచితనము విశ్వాసము స్వాధీకము ఆశనిదం ఇవన్నీ ఆయనే ఆయనే నేర్చుకోమంటున్నాడు మనకి తండ్రి నేర్పిస్తున్నాడు మనం నేర్చుకోవాల్సిందే కదా ఆయన చెప్తున్నాడు దృష్టి నాలెడ్జ్ అని ఆ దృష్టిలు చేసే పనులలో మీరు పోకండి ఇది కూడా ఒక నాలెడ్జే కదా మళ్ళీ ఆయన ఏమంటాడు పాపుల మీరు ఉండకండి అని చెప్తున్నాడు అది కూడా నేర్పిస్తున్నాడు కదా దేవుడు మనకి పాపులతో ఉంటే మీరు చెడిపోతారు మీరు పాపంలో పడతారు ఆ రెండు గుంపులల్లో ఉంటే ఎందుకు మీకు వాటి నుంచి అవాయిడ్ కాండి దీవాలతో ధ్యానించండి ఆయన సన్నిధిలో కూర్చోండి వాక్యం ధ్యానించండి అని చెప్తున్నాడు కదా ఇటర్నల్ లైఫ్ వరకు మనం జీవిస్తామని అంటున్నాడు ఆయన ఆజ్ఞలు గైకుని నడుచుకుంటే అందుకని చెప్తున్నాడు చూడండి ఏవోవ నా పక్షం కార్యము సఫలము చేయను ఎవోవా నీ కృప నిరంతరమును నీవు చేయు కార్యములను విడిచిపెట్టకము మనకిచ్చిన ప్రతిదీ ఏదైతే దేవుడు మనకి ఇస్తుందో అది మనం విడిచిపెట్టకుండా కంప్లీట్నెస్ చేసుకోవాలా మనకిచ్చే సేవ మనకిచ్చిన సేవ ఏంటిదో అది మనం కంప్లీట్నెస్ చేసుకోవాలా తన తండ్రి కూడా మన ఏసయ్య కూడా తన తండ్రి ఆజ్ఞయిస్తే ప్రతిదీ ఈ లోకం ఆయన పని ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు ఏసయ్య ఎందుకంటే ఆయన ఒక మాట మనకి నా ఆదరణకర్త మీకు తోడై ఉంటది నా ఆదరకర్త తోడై ఉండేలాగా నేను పోతేనే మీకు మంచిదని అందుకే ఏసుప్రభు అంటే ఆయన పోతనే మనం అర్థం చేసుకోగలుగుతాం యేసుప్రభుని అని ఆయన చెప్తున్నాడు అబ్రహము ఎందుకు విశ్వాసం చేత ఆయన అంటే నేను అదే ఆలోచన చేసిన దేవ అబ్రహముకి అంత విశ్వాసం ఉంది ఈ కాలంలో మాకు విశ్వాసంలో పడిపోకుండా స్థిరమైన విశ్వాసంలో మేము ఉండేలాగా మాకు సాయపడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు అబ్రహాము ఎట్లా విశ్వాసంతో వెళ్ళిపోయినాడంటే ఆ దేవుని యొక్క స్వరం వినగానే తక్కువ మనం వెళ్ళిపోయినాడని జస్ట్ ఆయన ఐడియల్స్ ప్రిపరేషన్ చేసేవాడు అబ్రహాము ఆయనకు ఆలోచన కలిగింది నేనే ఐడియల్స్ చేస్తున్నా వీటికి నేనే సాగిలా పడుతున్నా అనేది అని ఆ ఆలోచన ఎప్పుడైతే అబ్రహాముకి కలిగిందో తక్షణమే దేవుడు పిలవగానే వెళ్ళిపోయినాడు అబ్రహాము విశ్వాసంతో వెళ్ళిపోయినాడు దేవుడు ఎక్కడెక్కడ నడు మంట మళ్ళీ దేవుడు ఏమన్నాడు నీకు సంతానము ఉష్కల రెండు కంటే నీకు ఎక్కువ సంతనం అనుగ్రహిస్తా అని దేవుడు చెప్పిన విశ్వసించినడు మరి అంత సంతనం మనం ఉన్నాము ఈ రోజు మనం ఎందుకు విశ్వాసంలో ఉండగలుగుతున్నామంటే అబ్రహాం సంతనం కలిగిన వారు మనం కాబట్టి ఆయన ఎట్లా విశ్వాసం చేత ఆ దేవుని యొక్క వాక్య అంగీకరించి వెళ్ళిపోయినాడు అట్లా విశ్వాసం చేత మనం కూడా ఉన్నాము అందుకే ఆయన చూసి నమ్మిన వారి చూడని నమ్మని వారు ధన్యులనే దేవుడు ఎందుకు ఇచ్చినంటే సార్ ఈ వర్డ్ మనం మేసి ప్రభుని చూడలే కాకపోతే ఆయన వాక్యము విన్నాం కాబట్టి అది విశ్వసించిన మనం నమ్ నమ్ముతున్నాం కాబట్టి అబ్రహాముకి బిడ్డలుగా దేవుడు మనల్ని పెట్టినాడు అబ్రహాము కూడా అంతే దేవుని చూడలేదు కానీ ఆయన స్వరము విని వెళ్ళిపోయినాడు తర్వాతకు దేవుడు దర్శించి మాట్లాడి వాళ్ళ ఇంట్లో తినేసి వెళ్ళడం అట్లా జరిగింది కానీ దానికంటే ముందైతే అబ్రహము జస్ట్ దేవుని యొక్క స్వరం విన్నాడు కాబట్టే ఆయనలో అంత మార్పు అబ్రహాములో సో ఈ రోజు కూడా ఎంతో మంది బోధిస్తున్నారు మనకి దేవుని యొక్క సువార్త ఒక్క రమ్మన్నా మారినమా ఒక్క ఒక్క అంటే మనకున్న వీక్నెస్లలో ఏదైతే వీక్నెస్ ఉందో అవి మనం అవాయిడ్ చేసుకోగలుగుతున్నామా ఇది మనం పాయింట్ చేసుకోవాలా మనం రైస్ చేసుకోవాలా ఇది మన క్వశ్చనే ఎందుకంటే దేవుడు ఎన్నెన్నో మనకు నేర్పిస్తుంటాడు జ్ఞానం కావాలంటే జ్ఞానం కూడా నేర్పిస్తున్నాడు ఆయన ఎవరితో జీవించాలో నేర్పిస్తున్నాడు అందుకే ఆయన కృపగల దేవుడు కాబట్టి ఎవ్రీథింగ్ ఈ బైబుల్ లో ఉంది నేర్చుకోవాల్సింది ఆయన అన్ని కను మనకు నేర్పిస్తున్నాడు కదా చాలా మంది అంటాం దేవమ్మకు తెలివి లేదు జ్ఞానం లేదు ఏం లేదు అని అంటాం దేవుడు అక్కడ కదా ఐజియా చాప్టర్స్లలో ఉంటాయి జ్ఞానం కోసము మన ప్రావర్ట్స్ కూడా ఉంటాయి జ్ఞానం కోసము అట్లా దేవుడు మనకు కొన్ని వర్డ్స్ నేర్పిస్తుంటాడు అవి మనం నేర్చుకోవాలా చాలా మట్టుకు ఆయన చాలా నేర్పించినాడు ఈ సుప్రభు అది గ్రహించిన వాళ్ళే మాత్రమే నేర్చుకోగలుగుతారు గ్రహించని వారైతే అది అక్కడే ఉండిపోతుంది అందుకే ఆయన ఇచ్చిన వర్డ్స్ ఏంటంటే మనకి ఇచ్చిన ఏదైతే జీజస్ మనకు వర్క్ ఇచ్చినాడో ఆ వర్క్ మనం నెరవేర్చేంత వరకు మనము వెళ్ళిపోవాలి దేవుని యొక్క స్వాత ప్రకటన చేయడానికి ఎందుకంటే ఆయన అప్పగిస్తా కదా ఎంతో మంది జనానికి అంత మంది జనములు ఉన్నారు వాళ్ళ దగ్గరికి మనల్ని పంపించి ఆయన శ్వాత ప్రకటన చేయడానికి కోసం ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు అని ఈ లోకానికి రాబోతున్నాడు యేసు ప్రభు కాబట్టి అంత గొప్ప మనము మహిమపరచాల్సిందే మనం వెలిగింపబడాలి అనేకులు మనం వెలిగించాల్సిందే అంతే జీవం దేవుడు ఆయన ఇచ్చిన మాటల్ని మనం మర్చిపోవద్దు ఎవరు విచ్చుకోవద్దు ఆయన సేవకి ప్రేమతో సేవ చేద్దాం ఆయన వర్డ్స్ ని అనేకులకు ప్రకటింపచేద్దాం ఆయనే దృష్టిలో మనము ప్రియులమై ఉండాలా ఇంతవరకు ఇవ్వడం ప్రియులమై ఉన్నామా లేమో తెలియదు కానీ మనం అనిపించుకొని ఆయన నోటి నుంచి ఆయన ఎదుట నిలబడినప్పుడు బుత్త చేతులతో ఎవ్వరు పోవద్దు అట్లీస్ట్ ఒక్క ఆత్మన నువ్వు తీసుకొని అనేలాగా మనం ప్రార్థన చేద్దాం ఇర్మియా ఎందుకంత కన్నీటి ప్రార్థన చేశారు ఆయన ఒక్కటికి ఉందా బాధ్యత ఈరోజు దేవుడు మనకి ఇవ్వలేదా బాధ్యత ఆకలి కలిగిన వాళ్ళు వాళ్ళ ప్రాణానికి సమస్యలు లేకుండా వాళ్ళు తృప్తి పొందాలి అనంటే మనం ఎంత ప్రార్థించాలా మన ఆత్మకి దాహము ఆకలి అట్లు ఉండాలా మనకు దప్పి అట్లుండాలా ఎందుకనంటే ఒక్కొక్క ఆత్మ కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలా ఎంత మంది బాధ వేదన దుఃఖాలు హాస్పిటల్స్ రకరకాల రోగాల బాధపడుతున్నారు కాబట్టి వారి విషయంలో మనం ప్రార్థించాలా ఎందుకంటే ఇంకా మెరైకల్ చేసే టైం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆయన అన్నాడు కదా భూ తల్ల ఆ పోస్ట్లు వీళ్ళందరూ చేసినప్పుడు మన ద్వారా కూడా ఆయన చేయించే దేవుడు కాబట్టి మనం కూడా అట్లా స్థిరం స్టెబుల్ గా ఉండాల విశ్వాసంలో ఎక్కడ మనం పడిపోద్దు పైన వెతుకుదాం ఆయనని వెలిగెత్తే అనేకులకు ప్రకటింప చేద్దాం ఎవరికీ భయపడదు కేవలం ఏసు ప్రభుకు మాత్రమే భయపడి లోబడి జీవించాల ఆయననే జీవం దేవుడు నీతి న్యాయంలో అనుసరించిన దేవుడు ఆయన దగ్గర గుడ్ క్వాలిటీస్ అన్ని మనకి ఇచ్చింది కాబట్టి అవన్నీ మనం ధరించుకొని అనేకులకు ప్రకటింపచేద్దాం లాస్ట్ డేసెస్లల్లా దుస్తుడు అందరికీ ఎట్లా అంటే సెల్ఫిష్నెస్ అనేది పెడుతుంది కుటుంబంలో ఎవరికి శాంతి సమాధానం ఇవేవి లేవు ప్రతి కుటుంబంలో అట్లనే ఉంది అన్యుల విషయంలోనే రైతుల విషయంలోనే ఎవరి విషయంలో అట్లనే ఉంది కాబట్టి దేవుడు అందుకే ప్రార్థించమంటున్న మీ కుటుంబాలను మీ కొరకు మీరు అందరి కొరకు ప్రార్థించుకోండి ఏ ఆత్మ రచించుకోకుండా ఉండడానికి విజయం పొందడానికి అందుకే ప్రతి వారి కోసం మనం ప్రార్థిద్దాం ముందుకు వెళ్దాం మరి దేవుడు ఇచ్చిన వాక్యం దేవించిన గాక ఉన్నాయి ప్రార్థన చేసుకున్నాం వర్షుద్ర ప్రేమాని దేవా కృపణండి దేవా నీకు లెక్కలేని వంధనాలు ప్రభా దేవాంతో ప్రేమించినవు మనం రక్షించుకున్నావు దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవా ప్రభా మేము దినదినము ప్రభ పరిశుద్ధతగా ఉండాలా కానీ మేము పాపంలో పడకుండా మాకు సాయపడమని ప్రాదర్శ్యం తండ్రి నోటి నుంచి చిన్నది మాటలైనా కానీ ప్రభా ఏదైనా కానీ ప్రభా ఆ తప్పిదంలో మేము పడొద్దు మేము జాగ్రత్తగా ఉండాల మా హార్ట్స్ ఎవ్రీ టైం క్లీన్గా ఉండాలా ప్రభా అందుకే ప్రభా మేము లోకాశులకు లొంగిపోవద్దు లోకం వైపు మేము చూడద్దు కేవలం ప్రభా నీ వైపు మేము చూడాలా పైనన్న వాటిని మేము వెతకాలా పైన వాటిని మేము నీవున్నావు కాబట్టి ప్రభా నీ కొరకు ప్రభా మేము వెతకాలా నీ దగ్గరికి రావాలా పైన ప్రతిదీ మేము చూడాలా అక్కడున్న ప్రతిదీ మేము చూడాలా ప్రభా మాకు కూడా మేము కూడా చూస్తాం అనేకులకు శువాత మేము కూడా ప్రకటింప చేస్తాం తండ్రి దేవా కాలంలో ఆ పూసలు వీళ్ళందరూ భూతల కిందలాగా ఎట్లా శువాత ప్రకటన చేశారో ఈ రోజు కూడా చేస్తానని చెప్తున్నావు ప్రభా అలాంటి శక్తిని నువ్వు ఇస్తానంటున్నావు ప్రభా దాన్ని బట్టి నీకు పొందిన ప్రభా అంత దినయంలో అందుకు ప్రభా నీ ఆత్మ కుమరించబడినప్పుడు ప్రభా ఎంతో మంది ఆత్మ పొందుకడి నీవు ప్రకటన చేశారు అదే రీతిగా ప్రభా నీ కడవరి వర్షం మా మీద కుమరించని ప్రభ మేమందరం కూడా ప్రభా నీ నీతిని సతని ప్రకటింపచేస్తాం మేము ధైర్యంగా నిలబడతాం ప్రభా మమ్మల్ని నడిపించండి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నువ్వు ఇచ్చిన రక్షణని మేము వరకు పట్టుకోవాలా దాన్ని మేము పోగొట్టుకోవద్దు ప్రభ నాన్నో విధులుగా ఎంత వాడి హింసించినా ఏది చేసినా మేము పడిపోద్దు తండీ స్థిరమైన మనసు మాకు ఇవ్వండి స్థిరంగా మేము నిలబడుటకు ప్రభా నీ శక్తి మాకు ప్రభా ఎవ్రీడే ప్రభా నీ పరిశుద్ధాత్మ మేము నూతనగా పొందుకుంటేనే ఉండాలా ప్రభా అగ్ని జ్వాల మేము తయారు కావాలా నువ్వు అంత కూడా అని ప్రభా అనేకులకు మేము ప్రకటింపచ్చాలా మేము ఎవరికి భయపడద్దు తండ్రి కేవలం ప్రభా నీకు మాత్రం భయపడి లోబడి జీవించాలి నువ్వు ఇచ్చిన వాకు మేము నెరవేర్చాలా నువ్వు ఇచ్చిన ప్రతి పని మేము సంపూర్తిగా చేయాలా ప్రభువా అది చేయడానికైనా నీ శక్తి మాకు కావాలా నువ్వు అన్నావు కదా ప్రభా శక్తికి మించిన ప్రయాణం ఉందని కదా మరి మాకు ఆ శక్తి నువ్వు ఇచ్చే శక్తి మాకు ఇస్తేనే చేయగలుగుతాం ప్రభా అందుకే నిన్ను మేము మహిమపరిచాను ప్రభా ఆ విధంగా మేము శుభ ప్రకటన అంత రోషం కలిగిన దేవుడు నువ్వంత పౌరుషం కలిగిన దేవుడు నువ్వు మా కొరకు తిరిగి రాని ఉన్న దేవుడు ప్రభువ అందుకే ప్రభా మేము మెలుకుగా ఉంటాం ప్రార్థిస్తాం విశ్వాసంలో స్థిరమైన మంచు కలిగి ప్రార్థిస్తాం తండ్రి ప్రతి దిగుడు ప్రభా మేము ప్రేమతో చేస్తాం మాలో ఉండి మీ నడిపించని మాకు సహాయం చేయండి దేవమ్మ వల్ల అయితే లేదు కానీ నీ కనికరం మా మీద కుమరించని మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడలు ప్రభా నీ శ్వాత వినాల్సిందే వాళ్ళు మారు మంచి పొందాల్సిందే రక్షణకి రావాల్సిందే మేము శ్వాత ప్రకటన చేస్తాం ప్రభువా శివోను పర్వతాన్ని నువ్వు ఎట్లయితే మమ్మల్ని నేర్పరచుకున్నావు ప్రభా ఎట్లయితే దాని మీద నిలబెడతా అంటున్నావు ప్రభా మేము నిలబడతాం ప్రభ ఆ విశ్వాసం ఆ నమ్మకం మాకుంది మాకు నడిపించండి మాకు సహాయం చేయండి అంత గొప్ప దేవుడు ప్రభా వందనాలు దేవా మమ్మల్ని ఎప్పుడో సృష్టించుకున్నావు నీ పని ఇంతవరకు మేము సంపూర్తి చేయలేనందుకు మమ్మల్ని క్షమించండి ఇక మీద ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి పని మేము సంపూర్తిగా చేయడానికి ప్రభా మేము చేస్తాం ప్రభా ప్రయత్నిస్తాం తండ్రి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము ఎక్కడ మోసపోవద్దు ఏ తప్పిదంలో మేము పడద్దు ఎక్కడ మేము మోసపోకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమా కావాలా మాకు అనుగ్రహించండి నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీలో మేము జీవించాలా నీ పరిశుద్ధాత్మలో మేము వెలిగిం పడాలా ప్రభా నువ్వు వరకు కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ మా నుంచి వెళ్ళిపోవద్దు నీ పరిశుద్ధాత్మ నువ్వు వచ్చేంత వరకు మా దగ్గరలో ఉండాలా ప్రభా నీ ప్రేమ మా కావాల ప్రభా మాకు అనుగ్రహించని మాకు సహాయం చేయండి ఈ లోకంలో ప్రభా స్కిన్ డిజీజ్ ఎంత మందికి వచ్చిందో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరిచమని ప్రాదిష్ట్రం తల్లి రకరకాల క్యాన్సర్ చేతుల ప్రభా ఎంతమంది అయితే పీడింపబడుతున్నారు వారి కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని కూడా తాకిండి స్వస్థపరిచి వారిలో ఉన్న ప్రతి క్యాన్సర్ ని కూడా ప్రభా ఏసుమంలో క్యాన్సర్ చేయండి ప్రభు వారిని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దేవా ఏ ప్రభ రాబోయే దినాలలో ప్రభ కఠినమైన శిక్షలు ఆ జనల పట్ల కుమరించుకు నీ ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పట్ల కనుకరించండి చూపించండి ప్రభ దేవాన్ని ఉగ్రతకి ఏ బిడ పాత్ర కావద్దు ప్రభ సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు నీవే ఏహో కనిక నించమని ప్రార్థిస్తున్నాడు ఈ కృపా వారి మీద కుమరించండి సాయి పడమని ప్రార్థిస్తున్నాడు ప్రతి ఆత్మ రక్షలకి రావాల్సింది నీవే మా రాజు నీవే మా సమస్తము నీవే కింగ్ ఆఫ్ కింగ్స్ లో గ్లోయేవాజా లేదా ఏ నీకు బంధనాలు కృతజ్ఞతలు తండ్రి నువ్వు రాబోతున్నావు అని ఇంతగా చెప్పినా ఎవరు వినలేని పరిస్థితులు ఉన్నందుకు క్షమించి తండ్రి హేసియా నీకు బంధనాలు బాసియా నీకే కృతజ్ఞతలు తండ్రి ప్రతి బిడ్డకి ప్రభ నీ శిక్ష చేత ప్రభా నీ ప్రేమ చేత ఎంత రక్షించుకుంటున్నందుకు అందునాడు ప్రభువు కానీ ఏ బిడ్డ విసుకకుండా ప్రేమతో నీ పనులు చేసిన సాయం చేయండి ఎవరి నిద్రమతులో ఉండడానికి వీలదు ప్రతి వాళ్ళు వెలుగుగా ఉండి ప్రార్థించాల్సిందే శుక్రెస్ నామంలో ఆజ్ఞాపిస్తున్న కి పొనులమే చేయాల్సిందే హల్లెలూయ రకవరశ్రీరాధ దేవ కే కరచటకు శికియా హో గౌరజీస సి హో షహెర్ దైశరా నారా కన్నా గుస్క్ షాహెర్ జీసస్ హోరా హిస్యా హోదా దే దౌలికౌ షాహోరి హిస్యా ని మైమా చూపిస్తా అంటున్నావు చూపించు చూపించి సాయం చేయండి ప్రతి వారిని ప్రభా నీ రక్తముచ్చత నీ పరిశుద్ధ ముఖ్యత మాందని అందరిని ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని వాందని అను కృతజ్ఞత స్థుతులు దేవా నీ అక్కడ ఎంత త్వరలో కాబట్టి మేము అనేకాత్మలు నీ సన్నిధికి నడిపించేంత వరకు మా ప్రాణాలు పోవద్దు మమ్మల్ని కాపడని మా అందరికి దీర్ఘాయ పొడిగించండి ప్రభా శక్తికి మించిన ప్రయాణం ఏం చేయాల్సిందే మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క ఆత్మచత మా అందరితో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించి ప్రతి వారికి నీ స్వాతమ ప్రకటన చేస్తాం తండ్రి నీ ఆత్మకార్యం జరిగించి ప్రతి వారిని నీ యొక్క రాకరికి సిద్ధపరచుకోమని యేసుక్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన ప్రవేశ కృప కనికరం ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించింది ఆమె ప్రజలు అడతా అందరికీ ప్రజలు